ఏముండోయ్ మన శంకర్రావు గారి మనవాడిని చూసారా బూరెల్లాంటి బుగ్గలతో ఉంగరాల జుట్టుతో సూపర్గా ఉన్నాడు కదండి అసలు వాళ్ళ ఇంట్లో అందరూ సూపర్గానే ఉంటారు ఏమిటి ఈ మధ్య ప్రతిదానికి నేను సూపర్ సూపర్ అంటున్నాను అంటున్నారా మరి ఏం చేయమంటారు చెప్పండి తెలుగు ఛానల్స్ చూసి చూసి వ్యధవధి నాకు కూడా అదే అలవాటైపోయింది ఏమిటి మన తెలుగు భాషలో ఎన్నో మాటలు ఉండగా కరువొచ్చినట్టుగా అన్నింటికి ఆ మాటే వాడడం ఎందుకు అని అంటున్నారా అబ్బా మీరు ఏ కాలంలో ఉన్నారండి బాబో మన పెళ్ళైన తర్వాత బొంబాయిలో మనం మూడేళ్ళు ఉన్నాం కదా మొదటిసారిగా కొత్తగా కాపురానికి వెళుతున్నప్పుడు మా అమ్మ నా చేతిలో ఓ సీసా పెట్టి ఇదిగో నీకు వంట సరిగ్గా చేయడం వచ్చేంత వరకు ఈ పొడి నీకు చాలా ఉపయోగపడుతుంది వాడుకో అంటూ ఇచ్చింది నా చేతికి అన్నం వండాలంటే బియ్యంలో ఎన్ని పోయాలో కూడా తెలియని నేను ఏం వండినా సరే అందులో ఆ పొడి చల్లేదాన్ని కొద్ది రోజుల తర్వాత మీరు ఉన్నట్టుండి ఒక రోజున నువ్వు కూర చేసినా పప్పు చేసిన సాంబారు చేసిన అన్నీ ఒకేలా ఉంటున్నాయి సాధ్యం చెప్పమా అంటూ కూపీలాగారు గుర్తుందా మా అమ్మ ఇచ్చిన ఆ కూర పొడి లాంటిదే ఈ సూపర్ అనే మాట కూడా వెనక తెలుగులో మాట్లాడేటప్పుడు సందర్భానుసారంగా మాటలు వాడేవాళ్ళం విషయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దానికి తగిన పదాలు వాడేవాళ్ళు ఇప్పుడు ఆ అవస్థలు లేవు ఆ పట్టింపులు లేవు సర్వం జగన్నాథం అన్నట్లుగా అన్నింటికీ ఒకటే మాట అదే సూపర్ ఈ సూపర్లో ఉన్న స్పెషల్ ఏమిటో తెలుసా మీకు ఈ మాటను అన్నింటికీ వాడచ్చు అందరికీ వాడచ్చు అన్ని చోట్ల వాడచ్చు అన్ని వేళలా వాడచ్చు హాయిగా వాడేసుకోవచ్చు అన్నిసార్లు మీరు గమనించారో లేదో కానీ ఇండియాలో ఎవరితో మాట్లాడినా ప్రతి వాళ్ల నాలుగు చివర ఉండే ఊతపదం ఇది ఈ మాట లేకుండా ఒక్క వాక్యం మాట్లాడలేరు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళొచ్చిన మా అన్నయ్య కూతుర్ని పెళ్ళి ఎలా జరిగిందే అని మా అమ్మ అడిగితే అది వెంటనే సూపర్గా జరిగింది నానమ్మ పెళ్ళికొడుకు సూపర్ ఉన్నాడు పెళ్లి కూతురు మేకప్లో సూపర్గా ఉంది పెళ్ళికొడుకు కారుని సూపర్గా డెకరేట్ చేశారు మా అమ్మ అంటూ ఓ సూపర్ స్తోత్రం చదివింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్దెకుండే తాయారమ్మ గారు వాళ్ళ పక్కనే ఓ టైలర్ ఉన్నాడు అంటే అతను ఎవరో తెలియని నేను అతను బ్లౌజులు పాడు చేయకుండా కదా అని అడిగాను ఆవిడ వెంటనే భలేవారే టైలర్ సుబ్బారావు ఏం కుట్టినా సూపర్గా కుడతాడు అండి అందరూ అతను సూపర్ సుబ్బారావు అంటారు అంటూ సూపర్ లెవెల్లో నా వైపు చూసింది మా పెదనాన్నగారింట్లో వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరు కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు అంటే మేము అందరం కలిసి వెళ్ళాం వాళ్ళిద్దరికీ చెరుకు చోట ఉద్యోగంట పాపం ఈ పూజ సందర్భంగా వచ్చినటువంటి ఈ అవకాశాన్ని వదులుకోకుండా భార్యాభర్తలిద్దరూ వాళ్లలో వాళ్ళు మాట్లాడేసుకుంటూ పూజ చేసాం అని అనిపించారు ఇంకా పురోహితుడి గారు శ్రద్ధగా సెల్ ఫోన్ పక్కనే పెట్టుకొని మోగినప్పుడల్లా టక్కిన మంత్రం ఆపేసి బుకింగులు చేసుకుంటూ పూజ చేయించాను అని అనిపించాడు ప్రసాదం ఒక్కటి ఇంట్లో చేసి భోజనాలు క్యాటరింగ్కి ఇచ్చారు పులిహార బొబ్బట్లు ఇలాంటివి ఉంటాయని నేననుకుంటే మష్రూమ్ మంచూరియాలు పీస్ పులావులు పాస్తా సాలెడ్లు ఇవి భోజనంగా పెట్టారు వాళ్ళు ఇదంతా చూస్తూ మనసులో నేను ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటే ఆ పూజకి వచ్చిన వాళ్ళందరూ సత్యం సుజాత వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు చేసిన అరేంజ్మెంట్స్ సూపర్గా ఉన్నాయి శాస్త్రి గారు పూజ కూడా సూపర్గా చేయించారు భోజనం సూపర్గా ఉంది అంటూ ఉంటే అర్జెంట్గా నేను ఓ సూపర్ సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి నా బుర్ర చెక్ చేయించుకోవాలేమో అనిపించింది నాకు ఇంకా సినిమాల టాపిక్ వస్తే చెప్పేదే లేదు ఈ సూపర్ అనే మాట పుట్టిందే అక్కడి నుంచి సినిమా బాగుంటే అబ్బో సినిమా సూపర్ లెక్కనుంది అని ఒకవేళ బాగలేకపోతే సూపర్ ఉంటుందని వెళ్ళిన సూపర్ సెత్తగుంది అనేయటం సినిమా రాకుండానే ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటూ సినిమా సూపర్ హిట్ అయిందని హ్యూమర్ సూపర్గా ఉందని పాటలు సూపర్ అని ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ తెస్తుంది అంటూ సూపర్గా డోలు వాయించేసుకుంటున్నారు అందరూ ఇవాళ రోజున అందరూ సూపర్ స్టార్లే అన్నీ సూపర్ హిట్ మూవీలే మరొండక్కయ్య వాళ్ళ అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చేదాకా దాని పిల్లలిద్దరిని బేబీ సిట్టింగ్ చేస్తుంది ఇంట్లోకి వస్తూనే పిల్లలిద్దరూ షూస్ఓమూల స్కూల్ బ్యాగ్ మూల విసిరేసి అక్కడ కూర్చుంటారు అప్పుడు మా అక్కయ్య మనవడితో ఎరా క్లాస్లో బుద్ధిగా ఉన్నావా అని అడగగానే వాడు వెంటనే సూపర్గా బిహేవ్ చేశామమ్మా అంటాడు వాడి చెల్లెల్ని పరీక్ష ఎలా రాసావే అని అడిగితే సూపర్గా రాసామా అమ్మా అంటుంది మా అక్క మళ్ళీ ఏ ప్రశ్నలు అడగకుండా ఇద్దరు వెంటనే టీవీ ఆన్ చేసుకుని సూపర్ మ్యాన్ చూడటం మొదలెడతారు నా చిన్నప్పుడు మా తాతగారు అన్నింటికి శుభం అంటూ ఉండేవారు ఎవరైనా నమస్కారం చేస్తే శుభం ఇంటికి వచ్చిన వారు వెళ్ళి వస్తాం అంటే శుభం తాతయ్య వంటయింది అమ్మ భోజనానికి రమ్మంటుంది తాతయ్య అని అంటే శుభం ఇలా అన్నింటికీ శుభంతోనే సమాధానం చెప్పేవారు మా తాతయ్య నాటి కాలంలో ఉన్న శుభం అనే పదం ఇప్పటి కాలంలో సూపర్గా మారిందేమో అనుకుంటాను నేను ఈ సూపర్ విన్నప్పుడల్లా నాకు వెంటనే మా తాతయ్య గుర్తుకొస్తాడు ఆ తాతయ్యే ఎవరైనా తన దగ్గరికి వచ్చి నాకే పూజలు తెలియవండి ఏ మంత్రాలు రావు అని బాధపడుతూ ఉంటే పర్వాలేదమ్మా అన్నింటికి బదులుగా ఓం అని అనుకో చాలు అంటూ సలహా ఇచ్చేవారు అలాగే బుల్లితెరలో యాంకరింగ్ చేయాలంటే చక్కని తెలుగు రావాలని మంచి ఒకాబ్యులరీ ఉండాలని రూల్ ఏమీ లేదు హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ షో అనేసి సూపర్ అనే మాటను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అనొచ్చో నేర్చుకుంటే చాలు గ్యారంటీడ్గా యాంకర్ అయిపోవచ్చు తెలుగు టీవీలో నేను రోజూ చూసే వంటల ప్రోగ్రాంలో యాంకరింగ్ చేసే వాళ్లకు వంటకి సంబంధించిన మాటలతో కానీ వంటకి సంబంధించిన జ్ఞానంతో కానీ పని ఒక్క సూపర్ అనే మాటతో మత్తం షో కానిచ్చేస్తూ ఉంటారు ఆ ఇంటి వంట ఆ ఊరి వంట అంటూ అన్ని ఇళ్లకి అందరిళ్ళకి వెళ్తూ ఉంటారు ట్యాంకర్లు పాపం ఇంటికి వెళ్లే ముందు ఆ ఊరి దేవాలయం ముందర పంట గట్ల మీద ఆ ఊళ్ళో ఉన్న పశువుల మధ్య నిలబడి వయారాలు పోతూ గెంతులేస్తూ పోజులిచ్చి ఆ తర్వాత జాలీగా ఆ ఇళ్ళ ఇంటికి వెళతారు ఇక అక్కడ నుంచి మొదలు పెడతారు వంట వంట సేపు మీ ఊరు సూపరు మీ ఊళ్ళో జట్కా బండి సూపరు మీ ఇల్లు సూపర్ అండి మీ ఇంట్లో డెకరేషన్ సూపర్ అన్నింటికి మించి ఈ నగల్లో మీరు సూపర్గా ఉన్నారు అంటూ వాళ్ళ సూపర్ ప్రతిభను సూపర్గా ప్రదర్శిస్తూ ఉంటారు ఓ పక్క వాళ్ళను సూపర్ అని అంటూనే మరోపక్క మీరు పుట్టి హౌస్ వైఫా మీకు టైంపాస్ ఎలా అవుతుందండి అంటూ ఆ గృహిణిని కించపరుస్తూ ఉంటారు వాళ్లతో రెండు నిమిషాల్లో వంట పూర్తి చేయించి లిప్స్టిక్ ఏమాత్రం చెదిరిపోకుండా జాగ్రత్తగా వారు చేసిన వంటను నోట్లో వేసుకొని ఐటెమ్ సూపర్గా ఉందని డిక్లేర్ చేస్తూ ఉంటారు వంట రుచిగా ఉందండి ఘుమఘుమలాడుతూ ఉంది ఘాటుగా ఉంది కమ్మగా ఉంది మృదువుగా ఉంది సుగంధ ద్రవ్యాల వాసన ఎంతో బాగుంది ఇలాంటి మాటలతో పని ఒక సూపర్ అనే మాటలోనే ఇన్ని అర్థాలు దాగి ఉన్నాయని మనమే అర్థం చేసుకోవాలి మరి వంట చేసిన వాళ్ళ కష్టం ఉంచుకోకుండా వాళ్లకు చీర ఇచ్చేసి మీ కలర్కి ఈ రంగు సూపర్గా సూట్ అయిందండి అంటూ ఓ సర్టిఫికెట్ పారేస్తారు అమ్మమ్మల చేతి వంట అమృతం అంటూ ప్రోగ్రాంలో భాగంగా పాతతరం వారి దగ్గరికి కూడా వంటల కోసం పరిగెత్తుతూ ఉంటారు ఈ యాంకర్లు బామ్మ బామ్మ అంటూ వాళ్ళ భుజాల మీద వాలిపోతూ గారాబాలిపోతూ ఆ పెద్దవాళ్ళను కూడా ఎప్పట్లాగే నువ్వు సూపర్ మా అమ్మ తాతగారి కూడా నీలాగే సూపరేనా అని అడిగేస్తూ సూపర్ ప్రేమను చూపిస్తూ ఉంటారు పాపం నా చిన్నప్పుడు ఈ సూపర్ అనే మాటను ఇంట్లో ఉన్న మా నాన్నగారు ఉంటే వినేదాన్ని మా అమ్మ స్కూళ్ళు తెరిచారండి పిల్లలకి బట్టలు కుట్టించాలి అని అంటే ఇప్పుడు కుదరదు ఈ ఏడాది సూపర్ కొని వేస్తే కానీ పైర్లు ఎదిగేటట్లుగా లేవు అని ఇవాళ పట్నం వెళ్ళకపోతే సూపర్ బస్తాలన్నీ అయిపోతాయి అని సూపర్ వేశాక ఇంక పంటకి తిరిగే ఉంది అని ఇలా అంటూ ఉండేవారు నాకు తెలిసిన ఆ సూపరు భూమిలో సారం లేకపోయినా నాటిన విత్తనాలు పుష్టిగా లేకపోయినా వర్షాలు ఓ మాదిరిగా పడినా పంట దిగుబడికి ఎంతో ఉపయోగపడేది ఈ రోజుల్లో మనకు తెలుగు భాష పరిజ్ఞానం లేకపోయినా సందర్భానికి తగినట్లుగా మాట్లాడగలిగిన నైపుణ్యం లేకపోయినా పెద్దవారితో తగినట్లుగా సంభాషణ చేయలేకపోయినా ఈ సూపర్ అనే ఇంగ్లీష్ పదం మనలో ఉన్న లోపాలని లొసుగుల్ని చక్కగా కప్పిపుచ్చటానికి సూపర్గా ఉపయోగపడుతోంది ఆడంబరాలు ఆర్భాటాలు ఈ ముసుగు కప్పుకుని మనం సూపర్గా బతికేస్తున్నామని ఎప్పుడూ సంబరపడిపోతూ ఉంటాం ఇప్పుడైనా అర్థమైందా మీకు సూపర్ కొన్ని ఈ సూపర్ విలువేంటో ఏమిటి కావాలంటే ఆ సూపర్ మీద ఏ చెత్త రాసి మీ పాఠకులకి సుత్తి కానీ ఈ సూపర్ సోదితో మిమ్మల్ని చంపద్దు అంటున్నారా మీ ఐడియాస్ సూపర్ అండి నాకు తట్టలేదు సమండి